అస్సలం అయికు వరహమతుల వరకూ అల్లం దిల్లా నబీ అబాద అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా నరకం నరకం యొక్క వివరణలు నరక వాసుల గురించి వివరాలు మనం ఇన్షాల్లా తెలుసుకోబోతున్నాము నరకం ఇది అల్లాహ్ యొక్క శిక్ష అల్లాహను విశ్వసించనివారు వారు అల్లాహొక్క ఆదేశాలను పాటించకుండా ఆయనకు అవిధేయత చూపుతూ ఆయన పంపిన సత్యధర్మానికి వ్యతిరేకంగా జీవించే వారి గురించి నివాస మరణానంతర జీవిత ఘట్టాల్లో ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము అయితే చివరిగా మిగిలిన రెండు విషయాలు ఒకటి నరకం మరొకటి స్వర్గం నరకం దాని భయంకర విషయాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మనం స్వర్గం గురించి ఇన్షాల్లా తెలుసుకుందాము నరకానికి ఎన్నో పేర్లున్నాయి వాటి యొక్క భావనను బట్టి పాపాలు చేసేవారు ఎలాంటి పాపాలకు గురి అవుతారో వారికి ఎలాంటి శిక్ష విధించాలో దానిని బట్టి కూడా ఆ పేర్లు దానికి నిర్ణయించడం జరిగింది అల్లాహుతాల ఎన్నో పేర్లను కురాన్లో కూడా ప్రస్తావించాడు అన్నార్ అని జహన్నం అని జహీమ్ అని సహీర్ అని లవా అని సకర్ హుతోమా హావియా ఈ విధంగా ఇంకా ఎన్నో పేర్లున్నాయి అయితే ఆ పేర్ల యొక్క భావన మరియు పాపాలను బట్టి ఉదాహరణకు ఒక్క ఉదాహరణ ఇచ్చి నేను మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ముందుకు వెళ్దాము వైలుల్లి కుల్లి الذي جمع مالا وعدده يحسب أن ماله أخلده كلا لينبذن في الحطمة وما أدراك ما الحطمة نار الله الموقدة التي تطلع على الأفئدة إنها عليهم مؤصدة في عمد ممدد نالك توغاني كان لا توغاني సైగలు చేసుకుంటూ ఇతరులను బాధ కలిగించేవారు ఎత్తి పొడిచేవారు వారికి వైల్ ఉంది వినాశనం ఉంది ఎవరైతే డబ్బుధనాన్ని కూడబెట్టి లెక్క పెట్టుకుంటూ ఉంటారు వారి యొక్క డబ్బుధనం వారిని శాశ్వతంగా ఉండే విధంగా చేస్తుందని భావిస్తున్నారు ముమ్మాటికి కాదు అతను హుతమాలో వేయబడతాడు హుతమ అంటే నీకేమి తెలుసు అది అల్లా యొక్క అగ్ని దహింప చేయడం జరిగింది అది హృదయాల వరకు చేరుతుంది మరియు నలువైపులా మూయబడిన అగ్నిలో వారు పడి ఉంటారు పెద్ద పెద్ద చాలా పొడువైన పిల్లర్ లాంటివి కూడా ఆ అగ్నిలో ఉంటాయి వాటితో వారిని బంధించడం కూడా జరుగుతుంది ఇక్కడ హో అనే పేరు ఏదైతే వచ్చిందో ఆ పాపాలు చేసే వారి గురించి దానిని బట్టి అలాంటి భావం అక్కడ ఉపయోగించడం జరిగింది ఇది నరకంకు ఒక పేరు అని కూడా తెలుపడం జరిగింది ఈ విధంగా మహాశివులార మిగతా పేర్ల విషయం కూడా నరకం ఇంత భయంకర విషయం ఈ రోజుల్లో మనం చిన్నపాటి అగ్నిని సహించలేము మోంబత్తి ఇంట్లో దీపం దాని మీద చిన్నపాటిగా ఒక ఇంచ్ ఇంచ్ కంటే తక్కువగా ఏ మంట లేస్తుందో అందులో మనం వేలు పెట్టలేము వేడి వేడి పాత్రల్ని మనం మన చేతులతో పట్టుకోలేము అలాంటిది మనం పరలోకంలో నరకంలో ఎలా ఉండగలుగుతాము ఎలా దాని శిక్షల్ని భరించగలుగుతాము అందుగురించి దాని వివరాలు తెలుసుకోవాలి నరకంలో పోయేవారు ఎవరో తెలుసుకోవాలి ఏ కారణాల పోతారో అది కూడా తెలుసుకోవాలి ఆ నరకం నుండి రక్షించుకునేదానికి అల్లాపై విశ్వాసం సత్కార్యాలు చేస్తూ ఉండాలి నరకం అది ఎంత పెద్ద విషయం ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది దానిని తెలుసుకోవడానికి బహుశా ఈ యొక్క హదీత్ కూడా మనకు సరిపోవచ్చు సహై ముస్లింలోని హదీత్ హజరత్ అబ్దుల్లాబీన్ వసూద్ రది అల్లాహుతాలను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు प्रलय दिना नरका जो दा डू उ अल्लाह डेबई वेल संख्य बंधं नरकूराव डेबई वे संख दा उ मरी प्रती संख्य पटुभ वेल दैवदूतल దైవదూతల సంఖ్య ఎంతవుతుంది డెబ్బై వేల సంఖ్యలు ప్రతి సంఖ్యలు పట్టుకోవడానికి డెబ్బై వేల దైవ దూతలు ఈ విధంగా డెబ్బై వేలను మరో డెబ్బై వేలతో గుణిస్తే ఇంటూగా చేస్తే నాలుగు కోట్ల కంటే ఎక్కువ సంఖ్య చేరుతుంది మరియు ఆ దైవదూతలు ఎంతటి బలమైన వారు ఆ దైవదూతలు ఎంత పొడవైన వారు అక్బరం ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం మరొక హదీసులో తెలిపారు అల్లాహ్ యొక్క అర్ష్ సింహాసనాన్ని ఎత్తుకొని ఉన్న దైవ ఒక దూతతో మాట్లాడే అనుమతి నాకు లభించింది ఉదినలి ఉన్న దైవ దూతల్లోని ఒక దూత గురించి నాకు తెలిపే అనుమతి ఇవ్వడం జరిగింది చెవు యొక్క చివరి భాగం నుండి అతని మెడవరకు ఈ మధ్యలో ఉన్న స్థలం ఎంత పొడుగుగా ఉందో తెలుసా ఏడు వందల సంవత్సరాల వరకు ప్రయాణించిన అది సమాప్తం కాదు అంతటి పొడువైన బలమైన వారు దైవదూతలు డెబ్బై వేల మంది దైవదూతలు ఒక్కో సంఖ్యలను పట్టుకొని ఆ నరకాన్ని తీసుకువస్తారు అంటే ఆ నరకం ఎంత పెద్దగా ఉంటుందో ఎంత విశాలంగా ఉంటుందో ఎంత భయంకరంగా ఉంటుందో అట్లే మనం ఆలోచించవచ్చు అందుకు మహాశివులారా ఆ నరకం నుండి రక్షణకై ముందుకు రావాలి మనం అల్లాతో క్షమాపణ కోరుతూ ఉండాలి అల్లాతో దాని నుండి రక్షణ కోరుతూ ఉండాలి ఇక మహాశివులారా ఆ నరకం యొక్క వైశాల్యం ఎంత ఉంటుందో అల్లాహో అక్బారం దానిని గనక మనం తెలుసుకోవాలంటే ప్రవక్త సల్లల్లాహు అలి వసలం వారి ఈ హదీజ్ను అర్థం చేసుకోవాలి ముసరద్ అహ్మద్లోని ఉల్లేఖన ఇబును అబ్బా సరద్యల్లాహు తాలాను తెలిపారు ముజాహిద్ ఉల్లేఖనం ప్రకారం నరకం యొక్క వైశాల్యం ఎంతుందో నీకు తెలుసా అప్పుడు ముజాహిద్ అంటారు నాకు తెలియదు అని అప్పుడు ఇబుని అబ్బా సరదయ్యల్లాహుతును తెలుపుతారు నరకంలో ఉన్న వ్యక్తి आरकवासी नरकवासीवगा इंत अम जो नरकवासी या चवरी भागम ना भुजम वरकू डेबई संवस प्रयाणम चेअ अंत दूर चवरी भागमें भुजों वरकू उ అందులో పడి ఉన్న మనిషి ఆ నరకవాసి ఇంత లావుగా పెద్దగా ఉంటాడు అంటే ఆ నరక యొక్క వైశాల్యం ఎంత ఉంటుందో ఆలోచించండి అంతేకాదు ఈరోజుల్లో సూర్య చంద్రములను మనం చూస్తున్నాము కదా ప్రళయ దినాన సూర్యుడిని మరియు చంద్రుణ్ణి నరకములు వేయడం జరుగుతుంది ఇక నరకం యొక్క వైశాల్యం ఎంత పెద్దగా ఉందో మీరు పసిగట్టండి చెప్పే విషయం ఏంటంటే నరక వాసులు నరక శిక్ష భరించడానికి వారిని లావుగా చేసి ఎందులో వేయడం జరుగుతుంది ఆ వివరాలు కూడా తర్వాత రానున్నాయి కానీ ప్రస్తుతం నరకం యొక్క వైశాల్యం ఎంతున్నదో దానిని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము ఇక మహాశివులారా నరకం ఎంత పెద్దది ఎంత బ్రహ్మాండమైనది దాని యొక్క వైశాల్యం ఎంత గొప్పగా ఉందో తెలుసుకోవడంతో పాటు దాని యొక్క లోతు అల్లాహు అక్బర్ దాని లోతు గురించి ఏం చెప్పాలి దానికి సంబంధించిన హదీథులు ఏవైతే వచ్చి ఉన్నాయో వాటిని తెలుసుకుంటే భయకంపితులైపోతాము జహన్నం యొక్క లోతు ఎంత ఉందో దానిని తెలుపుతూ సహీ ముస్లింలో ఉల్లేఖించిన ఈ హదీత్ صلى الله عليه وسلم تلي پیارو صحيح مسلم لوني یہ حديث حضرت أبو حريرة رضي الله ترنو تلي پیارو میمو پروکت صلى الله عليه وسلم ونطاؤن نامو او کا شبدم ونطامو او کا شبدم ونطامو اپنو پروکت صلى الله عليه وسلم اي شبدم يمیتی انی مملن پرشنی ستارو میم انطامو اللہ کو باغا تلسو ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లాహుహు అసలం కే తెలుసు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలెస్ తెలిపారు ఈ శబ్దం ఏదైతే మీరు విన్నారో డెబ్బై సంవత్సరాల క్రితం ఒక రాయి నరకంలో విసిరివేయడం జరిగింది అది ఈరోజు దాని అడుగున చేరింది ఆ అడుగున చేరిన దాని యొక్క శబ్దం మనం విన్నాము అని అల్లాహివారు డె సంవత్సరాల ప్రయాణం చేసే అంతటి లోతు నరకంది ఉన్నది ఇక అందులో వేయబడిన వారి పరిస్థితి ఏముంటుందో గమనించండి మహాశివులారా ముసరద్ అహ్మద్లోని మరో లేఖనంలో ఉంది షేఖల్వానీ రమహుల్లా సహేహుల్ జామేలో ప్రస్తావించారు ఒక మహా పెద్ద బండరాయిని నరకంలో వేస్తే అది డెబ్బై సంవత్సరాలు గడిచినా దాని అడుగునకు చేరదు అంత లోతుగా ఉంటుంది జహన్నం మరొక ఉల్లేఖనంలో ఉంది సహిబ్ఖారి ముస్లింలో ఇన్నల అబ్దలయత కల్లము విల్ కలిమతి మాయత బయ్య నుఫీహా మనిషి ఎలాంటి ఆలోచన నిర్ధారణ లేకుండా నోటితో ఓ మాట పలుకుతాడు దాని మూలంగా అతను యహవీ బిహా ఫినారి అబ్ ఆద మిమ్మా బైన్ అల్ మేక్ అల్ తూర్పు మరియు పడమరల మధ్యలో ఎంత దూరం ఉందో అంత దూరం ఉన్నటువంటి లోతు గల ఆ వ్యక్తి పడిపోతాడు ఈ విధంగా మహాశివులారా నరకం యొక్క లోతు చాలా భయంకరమైన విషయం ఇక నరకంకు ఎన్ని గేట్లుంటాయి ద్వారాలు ఉంటాయి దీని ప్రస్తావన కూడా లో వచ్చి ఉంది అల్లహర్బుల్ ఆలమిని తెలిపాడు లహాసబు అబువా నరకానికి ఏడు ద్వారాలు ఉన్నాయి ప్రతి ద్వారానికి కొందరు వారి కర్మల ప్రకారంగా నిర్ణయించబడి ఉన్నారు వారు వారిలో నుండే ఆ ద్వారాల నుండే ప్రవేశిస్తారు ఈ విధంగా మహాశివులారా నరకానికి ఏడు ద్వారాలు ఉంటాయని అని తెలిసింది అయితే హదీసులో వచ్చి ఉంది ప్రవక్త సలహీస్ తెలిపారు స్వర్గానికి ఎనిమిది ద్వారాలుంటాయి నరకానికి సంబంధించిన మరో భయంకరమైన విషయం ఏమిటంటే నరకంలో వేయబడినవారు బయటికి రాకుండా తలుపులతో మూయబడుతుంది మరి అది బందు చేయబడుతుంది ఏ ఒక్కరూ కూడా బయటికి వెళ్ళి రావడానికి ఏమాత్రం అవకాశం ఉండదు అలైహిమ్ నారు ముసద అని ముందే మనం సూర్య హుమజాలోని ఆయత్ చదివి ఉన్నాము ఇంకా ఖురాన్లోని వేరే ఆయతుల్లో కూడా ఈ విషయాన్ని అల్లాహతల ప్రస్తావించాడు మరియు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఎంతో స్పష్టంగా హదీఫుల్లో ఈ విషయాన్ని తెలియజేశారు చెప్పే మాట ఏమిటంటే నరకంలో వెళ్ళిన తర్వాత అక్కడి నుండి పారిపోదాము అక్కడ నుండి ఎటైనా వెళ్ళిపోదాము ఎవరు చూడకుండా ఉన్నప్పుడు స్వర్గంలో దొంగతనంగా వెళ్ళిపోదాము అటువంటి అవకాశాలు ఏమాత్రం ఉండవు ఇలాంటి మోసం చేసే అధికారం అక్కడ మనకు ఏమాత్రం రాదు ఇది యహలోకం పరీక్షా స్థలం ఇక్కడ కొన్ని పాపాలు చేసే అధికారాలు కూడా వస్తున్నాయి ఒకరి మోసం చేసే శక్తి కూడా మనకు ప్రసాదించబడుతుంది కానీ ఇదంతా మనం యే శక్తి ఉన్నా సామర్థ్యం ఉన్నా ఆ శక్తి సామర్థ్యాలతో సత్కార్యాలు కూడా చేయవచ్చు కానీ మనిషి స్వయంగా తప్పుడు ఆలోచనలో పడి పాపాలకు గురి అవుతున్నాడు నరకానికి చేరువవుతున్నాడు బుద్ధివంతుడు జ్ఞానవంతుడు తన యొక్క శక్తిని సామర్థ్యాలను అన్ని రకాల అల్లా ప్రసాదించినటువంటి వనరులను మనం అల్లా యొక్క సంతృష్టి కొరకు ఆయన్ని రాజీ చేసుకోవడానికి ఆయన విధేయతలో గడిపే ప్రయత్నం చేయాలి ఇంకా మహాశివులారా నరకం దాని ప్రతి ద్వారంపై ఎన్నో సందర్భాలలో అక్కడ కాపలదారులు కూడా ఉంటారు కాపలదారులు కూడా ఉంటారు ఖురాన్లోని అనేక సూరాలలో వారి యొక్క ప్రస్తావన వచ్చి ఉంది అంతేకాదు ఎవరెవరైతే అల్లా యొక్క అవిధేయతకు పాల్పడి అవిశ్వాస మార్గంలో నడుస్తూ నరకంలో పడ్డారో నరకానికి వారు వెళ్తున్నప్పుడు ఆ ద్వారంలో ఉన్నటువంటి కాపలదారులు నరక వాసులను ప్రశ్నిస్తారు కూడా ఉదాహరణకు సూర్యజుమరులోని ఆయన చదవండి అవిశ్వాసులను వర్గాలుగా జహన్నం వైపులకు తీసుకువెళ్ళడం జరుగుతుంది వారు నరకం నరకానికి దగ్గరగా వచ్చినప్పుడు దాని ద్వారాలు తెరిచి ఉంటాయి వారు నరకం వద్దకు వచ్చినప్పుడు దాని ద్వారాలు తెరిచి ఉంటాయి అక్కడ కాపల దారులు వారిని అడుగుతారు మీ మధ్యలో మీ వద్దకు ప్రవక్తలు రాలేదా మీ వద్దకు అల్లా యొక్క సందేశాన్ని అల్లా యొక్క ఆయత్తులను వారు రాలేదా మరియు ఈనాటి దినం ఏ దినానైతే అల్లాను కలుసుకునేది ఉన్నదో ఈ దినం గురించి మిమ్మల్ని హెచ్చరించేవారు మీ వద్దకు రాలేదా ఆ కాపలదారులు ఇలా ప్రశ్నిస్తారు సూరతుల్ ముల్క్ ఈ సూరత్ సమాధి శిక్ష నుండి కాపాడటానికి కూడా ఒక ముఖ్యమైన సబబు అని మరియు ఈ సూర చదివేవారిని అది సిఫార్సు చేసి స్వర్గంలోకి పంపుతుంది క్షమించబడతాడు ఆ వ్యక్తి అని కూడా మనకు తెలపడం జరిగింది సామాన్యంగా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ప్రతి రాత్రి పడుకునే ముందు ఈ సూర చదివేవారు ఈ సూరలో కూడా ఆ విషయం వచ్చింది అలమ్య అతికుం నదీర్ అందులో ఒకటేనుకొక ఒకటి వర్గాలు సైన్యాలు నరకంలో వేయబడినప్పుడు అక్కడ ఆ కాపల దారులు అడుగుతారు అలంయ్య అతికుమ్ నదీర్ మిమ్మల్ని ఈ నరకం నుండి హెచ్చరించే ఎవరు రాలేదా ఈరోజు మీరు కూడా ఈ హెచ్చరికలు వింటున్నారు ప్రళయ దినాన ఆ నరక కాపలదారులు మనల్ని కూడా అలా అడగకుండా మనం ఈహ్ లోకంలోనే ఆ హెచ్చరికలను విని అల్లా యొక్క ఆదేశాన్ని అర్థం చేసుకొని ఆయన ఆరాధన మాత్రమే చేస్తూ ఉండే ప్రయత్నం చేయాలి సుదర సుదరిమునారా చెప్పే విషయం ఏంటంటే నరకానికి ద్వారాలుంటాయి నరకవాసులు అందులో వెళ్ళిన తర్వాత అవి మూయబడతాయి మరియు ప్రతీ నరకం యొక్క ద్వారంలో దైవదూతలు కాపలాదారులు ఉంటారు ఎవరైతే అల్లాను విశ్వసించకుండా అల్లా యొక్క ఆరాధన సరియైన విధంగా చేయకుండా పరలోకంలో చేరుతారో నరకానికి వెళ్తారో వారిని ఆ కాపలాదారులు ప్రశ్నిస్తారు అడుగుతారు కూడా మీ వద్దకు హెచ్చరించేవారు రాలేదా అని అయితే మహాశైవలారా ఆ కాపలాదారులు ఎలాంటి శక్తిగల వారు ఉంటారు ఎంతటి బలమైన వారు ఉంటారు ఆ విషయాన్ని కూడా అల్లాహుతాల సూరత్ హరీములో తెలియపరిచాడు యామను ఓ విశ్వాసులారా మీరు స్వయంగా మిమ్మల్ని మరియు మీ సంతానాన్ని నరకాగిని నుండి కాపాడుకోండి ఓ కూదు హాసు అల్ హైజారా ఆ నరకానికి ఇంధనం ప్రజలు మరియు రాళ్ళు అలైహాయి ఆ నరకం నరకంపై దైవ దూతలుంటారు చాలా కఠినులు మరియు బలమైన వారు కఠినులు అంటే వారిలో ఎలాంటి మృదుత్వం అనేది దయా దాక్షిణ్యాలు అనేటివి ఉండవు ఒకరి అతడు నరకానికి అర్హుడైనప్పుడు దయ దాక్షిణ్యాలతో వారి యొక్క శిక్ష ఇవ్వడంలో ఏమైనా తగించడం గాని లేదా వారిని కరుణించడం గాని అలాంటివేమీ జరగకుండా వారు చాలా కఠినులై ఉంటారు మరియు షిదాద్ ఎంతో బలమైన వారు ప్రపంచంలో ఉన్నటువంటి శూరులందరూ కలిసి ప్రపంచంలోని సర్వ మానవులు కాదు జిన్నాతులు కలిసి ఆ ఒక్క దైవ దూతను కూడా ఎదుర్కొనే శక్తి వారందరిలో ఉండదు అంతటి శక్తి గలవారు వారు అంత బలమైన వారు లాయాసూన్ అల్లాహమా అమరహు అల్లా వారికి ఇచ్చిన ఆదేశాన్ని వారు తూచా తప్పకుండా పాటిస్తారు రవ్వంత కూడా అవిధేయతకు పాల్పడరు వైఎఫ్ అలూన్ అయమరూన్ ఏ ఆదేశం ఇవ్వడం జరుగుతుందో దాన్ని వారు తప్పకుండా నెరవేరుస్తారు ఇలాంటి శక్తి బలం ఉన్నవారు ఆ దైవదూతలు వారిని ఎవరు కూడా ఎదుర్కోలేరు ఇక నరకంలో कापलदार उप संख्य केवलम अल्लाजुनूदी का अल्लाह सैन्य संख्या केवल अल्लाह तप इंकावर नरका संबंधी मरे भयंकर इन शा अल्लाई भाग में तू उमु జజాక ముల్లాహుఖైరా అల్లా మనందరినీ కూడా నరక శిక్షల నుండి కాపాడుగాక నరకంలో ప్రవేశించడం నుండి అల్లా తన మనల్ని రక్షించుగాక నరకం నుండి దూరం ఉండడానికి ఏ విశ్వాసం సత్కార్యాలు అవసరమో అవి చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక జజాకు ముల్లాహుఖైరా అసలం వైకమ్ వరహమూల వబర్కత